ప్రార్థన చేశాను పరిశుద్ర దేవ చేసే మీకు వదనాలనైనా సర్వోన్నత సమస్త సృష్టికి మూలాకారకు మా దేవ మీకు వదనాల తండ్రి సైన్యములకు అధిపత్యకు మా దేవ ఇస్రాయల్ల తండ్రి మీకెంతో వదనాలనైనా ప్రవ్వ ఈ యొక్క దినమంతా మీ యొక్క సాయం చేతి నడిపించిన మీ సన్నిధి నడిపించినా దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రవ్వ ఎంతో అలసట ఎంతో అలజడితో ఉంటున్న కాలంలో ప్రభ మేముంటున్నాం ప్రవ్వా ఎక్కడ కూడా సమాధానం లేదునైనా ఎక్కడ కూడా ప్రవ్వా ఆదరణ కనిపిస్తలేదు ప్రవ్వా లోకమంతా అసమాధానంతో నిండిపోయింది ప్రవ్వా బహు కఠినమైన దినాలలో మనం ఉండబోతున్నాం ప్రవ్వ మేం బహు కష్టకరమైన కాలంలో మేము ఉండబోతున్నాం కానీ మేము భయపడద్దు అని మనమని హెచ్చరించినారు ధైర్యంగా ఉండండి అని మీరు మాతో పోయినవరం నుంచి మాట్లాడుతున్నారు ప్రవ్వా అవునైనా సమస్త సృష్టికి మూల మీరు ప్రవ్వా ఈ లోకంలో మీ యొక్క ఆజ్ఞ చొప్పునే నెరవేరుతుంది నైనా ప్రతిది మీ చిత్తానుసరంగా నెరవేరుతుంది కాబట్టి ప్రవ్వా మేము దాని గురించి ఆశ్చర్యపడద్దు అని మీరు హెచ్చరించినారు పోయినవారం మేము దేని విషయంలో కూడా ఆశ్చర్యపడకుండా ప్రవ్వా ఇది ప్రవ్వల్లన కలిగింది అని నిశ్చయత కలిగి మేము ముందు పోలాగానే సేపడండి ప్రభా మేము మీలో దాల్కొనలాగా సేపడమని ప్రార్థిస్తున్నాం మీరే మా యొక్క ఆశ్రయపురం ప్రవ్వా ప్రతి దశలో ప్రవ్వా మీ యొక్క ఆశ్రమంలో మేము జీవించలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం మా తలంపులను తీసివేయండి కొట్టివేయండి మీ తలంపులకు మేము చోటించేలాగానే సేపడండి ప్రతి చిన్న విషయంలో మీ సన్నిధిలో సమయం గడిపేలాగా సేపడండి మా ప్రార్థన జీవితాన్ని అధికపరచమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క వాక్యంలో మేము సంపూర్ణతగా ఎదగాలని మీ యొక్క పరిశుధాత్మ నడిపి మాకు దయచేయండి అభిషేకించండి తండ్రి గొప్ప జనము మహాశ్రమంలో గుండా వారిని హెచ్చరించి వారికి నచ్చజెప్పి మీ తట్టు తీసుకొచ్చే సేవా జీవితంలో మళ్ళీ నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు వీటన్నింటినీ మేము గ్రహించలాగా మా యొక్క ఆత్మీయ నేతలను మీ వాటిని గ్రహించి వాటి ప్రకారంగా మేము జీవించాలా వాటిని మా జీవితాలను స్వీకరించుకొని అవలంబించాలా అనుభవపూర్వకంగా వాటిని మేము ప్రకటించాలా ఈ యొక్క సాయంత్రం సమయంలో మేము జకర్య గ్రంథంలోని వాక్యాన్ని ధ్యానించబోతుండగా మీ యొక్క పరుశురాత్మ దయచేయండి వాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని ఓ ప్రభు మేం వాటిని అవలంబించుకోవాలా వాటిని స్వీకరించుకోవాలా మా హృదయపరచుకోవాలా మా రుదు మీద బాసి వాటిని కట్టుకోవాలా ప్రభు మీరే మాకు సహాయకొరైనా మీరు తప్ప ఎవరు వీటిని చూపించలేరు వీటిని గ్రహించలాగిన సేపడి అనేకులకు వీటిని ధైర్యంగా ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ఏ క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించారీఖు అక్టోబర్ రెండు వేల పదహారవ సంవత్సరం క్యాలెండర్ ప్రకారంగా కాలము బహు త్వరగా ముగిస్తుంది కదా ఎంత త్వర త్వరగా ముగించిపోతుంది ఈరోజు ఉదయం న్యూస్ పేపర్ చూస్తున్నది ఆఫీస్లో సౌదీ అరేబియా లాంటి దేశాలు ఎన్నో సంవత్సరాలుగా దగ్గర దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఇస్లామిక్ క్యాలెండర్ పాటించే ఈ నెల నుంచి వాళ్ళు కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ పాటిస్తున్నారట గవర్నమెంట్ డిక్లేర్ చేసింది వాళ్ళ దేశంలో అంటే ఈ లోకం బబులోను లాగా తయారు కావాలా బబులోని లాగా తయారవుతుంది అనేది దేవుని యొక్క విధానం మనకు చూపించింది దేవుడు మనం హెచ్చరించింది లోకమంతా బబులోను లాగా తయారవుతాది అనేది అది ఒక దేశానికి పరిమితి కాదు ఎందుకంటే గతంలో పాత నిబంధన కాలంలో ఒక దేశానికి పరిమితి ఇదే సమాప్తి కష్టపడికి లోకమంతా బబులోన్ లాగా తయారవుతుంది అన్న విషయాన్ని మనం మనకు ప్రవే చూపిస్తున్నాడు ఒక దేశం అని కాదు కొందరు ప్రవక్తలు కొందరు దేవుని సేవకులు అమెరికానే ఆ బులోనని కొందరు రోము పట్టణమే ఆ బబులోనని కొందరు ఇరాక్ బబులోనని కొందరు ఇరాక్ బబులోనని కొందరు ఇంగ్లాండ్ బబులోనని అట్లా రకరకాలుగా ప్రవర్తిస్తూ కానీ ప్రభు మనకు చూపించి ఇది ప్రకృతి సహజమైంది కాదు ఇది ఆప్యమైంది పాతవి గతించినాయి సమస్తం కృతమైనవి కాబట్టి కృతవన్ని ఆపీయ దృష్టితోనే మనం అర్థం చేసుకోవాలా ఈ లోకపు విధానం అంతా బబులోని ఎందుకంటే ఈ లోకం అంతటా బబులను గుణగణమే పాటిస్తున్నాం ఎందుకంటే బబులను వాళ్లే కనుక్కున్న టైం సెకండ్స్ మినిట్సు అరవై సెకండ్లు కలిస్తే ఒక మినిట్ అరవై మినిట్లు కలిస్తే ఒక గంట అనేది కనుకుందే వాళ్ళు అంత తెలియగల వాళ్ళు మనం చూస్తాం కదా దాని గ్రంథంలో కల్దీలు బహు తెలివిగలవాళ్ళు ఖగోళ శాస్త్రము అంత ఆరోగ్యాలను వాళ్ళు గనించిన వాళ్ళు అంతగా చదివిన వాళ్ళు అంతగా తెలివి గలవాళ్ళు అందుకే నెమ్ కదేశర్ రాజు కూడా ఆ ప్రపంచం మంతటి నుంచి బందీలుగా తీసుకొచ్చిన వాళ్ళలో బహు తెలివి గల వారిని ఆయన రాజ్యస్థానంలో మంత్రుల్లాగా పెట్టుకున్నాడు ఎందుకంటే తెలివి గల వాళ్ళంటే ఆ దేశము బాగా అభివృద్ది పొందుతుందని కానీ ఈ లోకపు తెలివి దేనికి పనికిరాదు దేవుని అన్న విషయం మనం బబులు పతనం నుంచి నేర్చుకుంటాం మనము అంటే ఈ లోకపు గుణగణం అనుసరించి మన విశ్వాసాన్ని బలపరచడానికి వీలదు ఎందుకంటే యుగ సమాప్తికి వచ్చినప్పటికీ దుష్టుడు ఏం చేస్తాడంటే పలు పలు విధాలుగా రకరకాల ద్వారా మీ విశ్వాసాన్ని బలపరుస్తాం అని వాడు మనల్ని మోసపరుస్తా ఉంటాడు అందుకే పౌలు కొరెతలు రాష్ట్ర పత్రిక ఆ మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో దాని హెచ్చరిస్తా ఉంటాడు మనకి అని మన కాలంలో విజృంభించి బహు ముఖ్యంగా సేవ జీవితంలో నెరవేరుతుంది అని ప్రభు మన చూపిస్తుంది రోజు సహోదరులారా నేను మీ యొక్కకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞాన అతిశయంతో గాని దేవుని మర్మంను మీకు ప్రకటించు వచ్చిన వాళ్ళను కాను కాబట్టి యుగ సమాప్తి కష్టపడికి ఈ గుణగనం మనం ఈ విషయం అర్థం చేసుకోవాలి మనకి వాక్చాతుర్యము అవసరం లేదు గంభీరంగా మాట్లాడేవాడు కాదు జ్ఞాన అతిశయము నాకు ఎక్కువ తెలివి నాకు ఎక్కువ జ్ఞానం ఉంది నాకు అన్ని విషయాలు తెలుసు అని చూపించుకోవడం అటువంటిది అతిశయం మనకు అవసరం లేదు పౌలు అన్ని విషయాలలో అన్ని విద్యలలో ఉన్నత ప్రావీణ్యత కలిగిన అయినా గానీ మీ అద్దరికి నేను రాలేదంటున్నాడు నా సేవ జీవితం అట్లా ఉంది అంటున్నాడు మనం చూపించుకుంటే వాలం కాదు సేవలో ఈ విషం బాగా అర్థం చేసుకోండి సరళత పరిశుధత తగ్గింపు జీవితం చాలా అవసరం సేవ జీవితంలో రెండవ అవసరం నేను ఏసుక్రీస్తును అనగా సిలు వేయబడిన ఏసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందినని నిశ్చయించుకోండి కాబట్టి నీ సేవ జీవితంలో సిలువేయబడిన ఏసుని తప్ప నువ్వు ఏ విషయాలని ఆ ఏ విషయం పట్ల ఆసక్తి చూపించద్దు నీ సేవ జీవితం అంతా దానిమీదనే ఉండాలా నువ్వు వాక్య పరిచర్య నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అంతా మన ప్రభు గురించి ఆయన శిలువ మరణం గురించి ప్రకటిస్తా ఉండాలా నీ బోధ అంతా మనుషుని ఆ సిలువ మరణం దగ్గరికే నడిపించాలా అన్న విషయాన్ని ఈ రెండో వచనం జ్ఞాపకం చేస్తుంది మూడో వచనం గురించి మరియు బలహీనతతోను చూడండి మనకంత బలహీనతలు ఉంటాయి సంపూర్ణంగా మనం ఏమి ఉండలేము ఎందుకంటే ఆయనకు వచ్చినప్పుడే సంపూర్ణత ఈ లోకంలో మన ఎన్నో బలహీనతలు ఉంటాయి దాని విధానం అది ఎందుకంటే దుష్టుడు దీన్ని ఎంతగానో కించపరుస్తా ఉంటాడు శరణాన్ని ఎంతగానో బలహీనపరుస్తా ఉంటాడు కానీ మనము ఎంత బలహీనత గానీ అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకతోనూ మీ యొక్క ఉంటిని సేవ జీవితంలో ఇవి మనం చాలా అవసరం మనము పొంగద్దు అహం గర్వం మనకు అవసరమే లేదు మనకెంతో బలహీనతలు ఉన్నాయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మన జీవితంలో బలహీనతలు ఉన్నాయి మన ఆత్మలో బలహీతలు ఉన్నాయి వాటన్ని ని భరించడానికి ఆయన కృప కృప మీకు చాలా అన్నాడు కాబట్టి రవ్వ నీ కృప నాకుంటే చాలు ఉంటే నాకు చాలు ఉంటే నాకు చాలయ్య అని పాఠ వాడుతా మనం మూడవ అసలు చాలా ముఖ్యమైన వాక్యం ఉంది మీ విశ్వాసమును ఇది బాగా అర్థం చేసుకోండి విశ్వాసము కేవలము దేవుని వాక్యము ద్వారానే బలపరచబడుతుంది నీ విశ్వాసము అనుమానాస్పదంగా ఉండకుండా ఉండాలంటే ప్రార్థన జీవితము ఆర్దన జీవితం చాలా ప్రాముఖ్యమై వాక్యము వలననే విశ్వాసం కానీ విశ్వాసాన్ని పటిష్ఠించుకోవడం అంటే వాక్యము నీకు హృదయలో విశ్వాసం నీకు హృదయంలో కేవలం వాక్యం ద్వారా కానీ దాన్ని అనుమానించకుండా ఉండాలంటే నువ్వు నేను శృతిస్తూ ఎందుకంటే నువ్వు తీర్మానించుకున్నావు నాకు విశ్వాసాన్ని ఇచ్చిన ఆయన కాబట్టి నేను మహిమ అంటే నీకు ఇంకా ఉండదు కాబట్టి నీ ఆర్వన జీవితాన్ని నువ్వు సమృద్ధి చేసుకోవాలా సంపూర్ణంగా చేసుకోవాలా నీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక అది రాదు బాగా అర్థం చేసుకోండి మనుషుల జ్ఞానము ఈ లోకాతీతమైన బోధ వలన నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు కానీ ఈ రోజులలో సేవ జీవితంలో అందరూ అంతే దేవుడు నాకు బయలుపరిచిండు అన్న విషయాలు ఆరంభిస్తూ దేవుని వాక్యానికి విరోధంగా భిన్నంగా ప్రకటించే బోధలో మనుషులే నడిపిస్తుంటారు ఆ విశ్వాసము పనికిరాని విశ్వాసం మన విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోవద్దు అంటే దాని మీద ఆధారపడద్దు నీ విశ్వాసము కేవలము దేవుని యొక్క వాక్య మీదనే ఆధారపడాలా దేవుని యొక్క జ్ఞానం మీదనే ఆధారపడాలా మరియు దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలేదు కాబట్టి ఆయన ఈ విషయాన్ని మనకు హెచ్చరిస్తున్నాడు యుగ సమాప్తి మనుషులు రకరకాల విషయాలని బయలుపరుస్తా ఉంటారు రకరకాల విషయాలను ప్రకటిస్తూ ఉంటారు బైబుల్ వాక్యాన్ని పగబెట్టేసి దేవుడు వాళ్ళకి ఏమేమి బయలుపరచిండో వాటన్నిటిని ప్రకటిస్తూ ఉంటారు సరే మనము వాళ్ళని ప్రశ్నిస్తలేము కానీ గొప్ప జనం ఎందుకు మోసపోతారన్న విషయమే మనకు ప్రభుకొని సమాచారం నుంచి బయలుపరుస్తున్నాడు ఈ రూపకంగా మనుషుల జ్ఞానం ను ఆధారం చేసుకున్న విశ్వాసం అది అంటే మనుషులని విశ్వాసం పెడుతున్నారు మనుషులలో సేవకులలో సేవకురాళ్లలో వాళ్ళ బోధలో విశ్వాసం పెడుతున్నారు కానీ విశ్వాసం అనేది ఆయన మీద పెట్టాలా కదా ఆయనేదని పుట్టించినవాడు కాబట్టి పౌలు యుగ సమాప్తిలో జరిగే ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో మనుషుల జ్ఞానం ఆదరణ చేసుకోరు మనిషుల జ్ఞానం అంటే బాగా చేసుకోదు ఈ లోకాతీతమైనది అనేది ప్రతిదానికి ఈ లోకంలో జవాబు వెతుకుతా ఉంటాం చాలా బలహీనమైనది దానికి ఎంత దూరంగా ఉండాలన్నా మనుషులే దానికి దగ్గర గుంజుకొని వస్తూ ఉంటారు మనల్ని ఈ విషయం తెలిసిండి కూడా మనుషుల జ్ఞానం మీద ఆధారపడదని ఎంతగా దేవుని మీద ఆధారపడాల అని ప్రయత్న ప్రయత్నాలు చేస్తున్నా గాని దుష్టుడు మనల్ని మనుషుల జ్ఞానం తట్టు ఉంటాడు ఇదే స్థలంలో మనము ఈ ఒక తీర్మానం తీసుకోవాలా మన మన విశ్వాసాన్ని మనుషుల జ్ఞానానికి ఆదరం చేయొద్దు నాకు ఏది బయలుపరిచింది నాకు అది బయలుపరచని ప్రకటిస్తూ ఉంటారు మనుషులు నేను పరలోకం పోయిన నేను అక్కడ ఉన్నాను నేను ఇక్కడ ఉన్నాను అబ్రాంతా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ రోజుల్లో యుగ సమాప్తిలో సరే అది దేవుడి నుంచి పుట్టిందా లేదా అని మన పరిస్థితి గానే కాదు దాన్ని ప్రశ్నించిన అవసరమే లేదు ఆయన వివేచవరం మనకి ఇచ్చిండు దాన్ని మనం గ్రహించగలుగుతున్నాం కాని ఇక్కడ ముందుగానే హెచ్చరించింది నీ జ్ఞానం నీ విశ్వాసాన్ని దేవుని జ్ఞానం మీద ఆధారం చేసుకోవాలా దేవుని వాక్యం మీద ఆధారం చేసుకోవాలా గానీ మనుషుల జ్ఞానం మీద ఆధారం చేసుకోవద్దు అంటే మనుషులు ఈ రోజుల్లో రకరకాల విషయాలు ప్రకటిస్తూ ఉంటారు అవి బైబుల్లో ఉన్నాయలేవా అని పరిశీలించే బాధ్యత మనది బెరియన్ల గురించి మనం ఎన్నిసార్లు ఇక్కడ కదా బెరియన్లు తెసలోనికల కంటే గనులు బైబుల్ అంతట్లో తెసలోనిక సంఘస్థులు చాలా తెలియగలవాళ్ళు బైబుల్ జ్ఞానం ఎంత ఉందనుకున్న వాళ్ళు వినవీగి మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నారు అందుకే వాళ్ళని హెచ్చరిస్తూ పౌలు ఎన్నో విషయాలు వాళ్ళకి చెప్పించండి మీరు ఎట్లా చెడిపోయిందో అన్న విషయాన్ని చెప్పిస్తుంది ఎందుకంటే వాళ్ళు మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నారు కానీ ఈ కొడతీ సంఘాన్ని హెచ్చరిస్తాడు వాళ్ళు ఆ రీతిగా మీ రీతి ఉండకండి కాబట్టి మీరు మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే మీ విశ్వాసం నిలబడదు అది ఒంటిగా ఉండి మృతమైపోతుంది రీతిగా చెప్పాలంటే కాబట్టి అది మనల్ని హెచ్చరికలాగా ఉండాల ప్రతిసారి నీకు సమస్య వచ్చినప్పుడు నీకు కష్టం నువ్వు ఎట్టి తక్కువ తిరుగుతున్నావు ఈ లోకం తట్టు దిగుతున్నావా మనుషుల తట్టు దిగుతున్నవా ఈ శరంలో బాధ ఉంటే ఈ లోకం తట్టు దిగుతున్నవా ఓసారి పరిశీలించుకోండి మనల్ని మనం మనం దేవుని సన్నిధిలో మన విశ్వాసాన్ని అయినా వాక్య మీద ఆదారం చేసుకుంటున్నావా లేక మనుషుల జ్ఞానం మీద ఆదారం చేసుకుంటున్నావా అది మనల్ని హెచ్చరికలాగా ఈ రోజు నుంచి ఎటువంటి సమస్య వచ్చినా మనుషులు ఆశ్రయించకంటే యోహోని ఆశ్రయించడం అని ముందుగానే హెచ్చరించిన దేవుడు మనల్ని కాబట్టి మనం ఆ హెచ్చరికని జాగ్రత్తగా పరిశీలిస్తూ ముందుకు వెళ్లాలా ఈ రోజు మనము జకర్యా గ్రంథంలోని వాక్యాన్ని ధ్యానిస్తున్నాము పోయిన వారం మనము జకర్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం ఎనిమిదవ అధ్యాయంతో జకర్యా ప్రవచనాలు ముగిస్తాయని కూడా మనం ధ్యానించినాం ఎందుకంటే తొమ్మిదవ అధ్యాయం నుంచి పద్నాలుగవ అధ్యాయము జకర్య రాసినవి భావాన్ని మనం ముందుగానే మొదట్లోనే ధ్యానించిన ఎందుకంటే తొమ్మిదవ అధ్యాయం నుంచి పద్నాలుగవ అధ్యాయము ఇర్మియా రచించిండాలా అని ఇర్మియా పుస్తకాలని తీసుకొచ్చి జగరియాతోని దాన్ని జతపర్చిండని కూడా మనం ధ్యానించినాం ఎందుకంటే జకర్య కలిగిన దర్శనాలు ఏడవ అధ్యాయం దగ్గరికే ఆగిపోతాయి ఏడవ అధ్యాయం తర్వాత కేవలం దేవుని యొక్క వాక్యము ఆయనకి బయలుపరచబడతా ఉంటాయి కాదు దర్శ రూపకంగా ఎందుకంటే మనం చూసినాము ఆ చివరి దర్శనంకి వచ్చేటప్పటికి గొప్ప జనం అంతా బహుళనికి శ్రీని దర్శనంలో చూసినాం ఆ విషయాలు మనం ఆ ముగ్గురు స్త్రీల గురించి మనం ధ్యానించినాం ముగ్గురు స్త్రీలు ఉపదన చెప్పాలంటే ముగ్గురు మూడు క్రైస్తవ గుంపుల కూడా సాదృశ్యం అని మనం ఎనిసాల ధ్యానించినాం ఇక్కడ వాటి గురించి మనం మరి ధీర్యంగా ధ్యానించాం కానీ మళ్ళీ తిరిగి ఆ దర్శనాల గురించి ప్రభు మనల్ని జ్ఞాపకం తీస్తూ ఉంటాడు ఈరోజు వాటిని మనం చూస్తాం కాబట్టి జకర్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయం ఎనిమిది అధ్యాయం మొదటి వర్షం నుంచి ఏడు ఎనిమిది వర్షాలు మనం ప్రయోగం తీసుకున్నాం కాబట్టి ఎటువంటి పట్టణంలో మన ప్రభు నివసిస్తాడు అన్న విషయాన్ని మనం చూసినాం ఆ పట్టణము ఏ రీతిగా ఉండాలా అన్నది హెచ్చరికగా మనకు చూపించి నాలుగవ వచనంలో ఆ విషయాలు మనం ధ్యానించినాం సైన్యములకు అధిపతిగా యహోవా సెలవిచ్చినది ఏమనగా చేత కర్ర చేత పట్టుకుని వృద్ధులేమి ఇంకను ఎరుసులు వీధులలో కూర్చుందిరు నేను భయపడరు నిశ్చింతంగా ఉంటారు అన్న విషయాన్ని ఆ పట్టణపు వీధులు ఆటగాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండి ఉండును కాబట్టి పసపిల్లల వంటి వారే ఆ పట్టణంలో ఉంటారు అన్న విషయాన్ని హెచ్చరిస్తాడు వృద్ధులు అంటే నిస్సాయత స్థితి గలవారంటే తమ స్వశక్తి మీద ఆధారపడిన వాళ్ళు కాదు అని అర్థం కాబట్టి వృద్ధురా వృద్ధులు వృద్ధురాళ్ళు అంటే బలహీన స్థితిలో ఉన్న వాళ్ళు ప్రభు మీద ఆధారపడే వాళ్లే ఆ పట్టణంలో ఉంటారు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు తర్వాత పిల్లలు పిల్లలనే పిల్లల్ని ఆటంకపరచకండి దేవి రాజ్యము ఇలాంటి వారిదే అన్నాడు ప్రభు కాబట్టి పిల్లలు ఆ పట్టణంలో ఉంటారు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంటు వీధులలో ఆడుకుంటా ఉంటారు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుండు వీధులలో పట్టణాలలో ఆడుకుంటారు అప్పుడు మోటార్ సైకిల్స్ ఉండవా ఆయన రాజ్యము స్థాపించబడ్డప్పుడు ఆ పట్టణాలలో అవన్నీ ఉండవన్నట్టే కదా వాటికి అవసరం ఉండదు అన్నట్టే కదా ఆ విషయాన్ని హెచ్చరిస్తున్నాడు పోయేవరం అక్కడ వాక్యాన్ని ముగించుకున్నాం ఆరవ వర్షంలో సైన్యంలోకి అధిపతికి యహోవ సెలభిస్తున్నది ఆ దినముల ఎందు అంటే పిల్లలు వృద్ధులు వీధులలో సంచరించే దినముల శేషించి ఉన్న జల్లకిది ఆశ్చర్యమని తోచి తోచి తోచినను నాకును ఆశ్చర్యమని తోచిన ఇది యహో కాబట్టి దేవునికి ఏది కూడా ఆశ్చర్యం కాదు ఎందుకంటే ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలా దేవుణ్ణి ఏది కూడా చలించదు చలించ చెలింపజేయదు ఈ లోకంలో ఏ విషయం కూడా దేవుని చలింపజేయదు ఎందుకంటే ఈ లోకంలో ఏమి జరుగుతున్నా అంతా ఆయనకు తెలిసే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆయన్ని షేక్ చేయలేవు ఏమి కూడా ఈ విషయం బాగా అర్థం ఆయన దేని కూడా షేక్ గాడ్ అంటే ఏమంటాం తెలుగులో ఏ విషయం కూడా అతన్ని కదిలింపజలదు ఆయన దేనికి కూడా కదిలింపబడడు అన్న విషయం అర్థం చేసుకోవాలి చాలా మంది చెప్తాంటారు నీ స్థుతులకైనా కదిలింపబడతాడు నీ ప్రార్థనలకైనా కదిలింపబడతాడని ఆయన ఎప్పుడు కదిలింపబడారు ఎందుకంటే ఆయన ఈ మొత్తం సృష్టి మీద అధికారం పొందుకున్నవాడు ఈ సృష్టిలో ఏం జరుగుతుందో అన్ని ఆయనకు బాగా తెలుసు ముందు నుంచే కాబట్టి ఆయనకు అన్ని బాగా తెలుసు కాబట్టి అవి వచ్చే అవి అవి జరిగే టైం తని మాస్యపడడు ఎందుకంటే అవి జరగక ముందే యుగ యుగంలో ముందే ఆయనకు తెలుసు జగత్ పురాదులు ముందే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు అని వాక్యం ఉంది అంటే నువ్వు నిజంగా పుట్టినప్పుడు ఆయన ఆశ్చర్యపడినాడు ఎందుకంటే అది ఎప్పుడో జరిగిపోయింది ఆ విషయం మన ప్రభువు జగత్ పునాదులు ముందే బలి అర్పించబడని వాక్యం కాబట్టి ఆయన ఎప్పుడో బలి అర్పించబడ్డవాడు కానీ అది నిజంగా నెరవేరాల్సింది సంవత్సర క్రితమే అది అది అది ఒక్క అంశమే మన ప్రభుని చరించాలి తండ్రిని కదిలింపాలంతే తన కుమారిని మరణం తప్ప ఈ లోకంలో ఏది కూడా ఆయన కదిలింపలేదు కదిలింప కదిలించలేదు మన ప్రార్థన జీవితాలను ఆయన కదిలింపలేదు ఎందుకంటే ఆయనకు తెలుసు కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని ఆయన ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కూడా ఆశ్చర్యపోడు ఎందుకంటే వాటన్నిటిని కల్పించినవాడు ఆయన కాబట్టి మనం అనుకుంటాం నీ ప్రార్థన వల్ల దేవుడు చలింపజేస్తాడంటే అది అబద్ధం అయితే ఆయన నీ ప్రార్థనకి ఆయన స్పందించి నీకు రావాల్సిన ప్రతిఫలం ఇస్తాడు నువ్వు ఎందు నిమిత్తమై ప్రార్థన చేసినవో నీ హృదయ వాంఛను తీర్చే దేవుడు అని వాక్యం ఉంది కాబట్టి ఏది అడుగుతున్నావో అది అది నీకు ఏది తడుతున్నావో అది తీయబడుతుంది ఏది వెతుకుతున్నావో అది నీకు దొరుకుతుంది ఎందుకు విశ్వాస చెత్త వాటిని చేస్తున్నవాడు ఈ లోకంలో మనుషులు ఏవేమో రకరకాల విషయాలు ప్రార్థనలు అడుగుతున్నారో వాళ్ళు పొందుకుంటున్నారు కానీ ఏది ఉత్తమమైంది ఏది రమ్యమైంది ఏది మాణ్యమైంది అనేది తెలియకుండా వెతకడం అనేది దైవికమైన జ్ఞానం కాదు మీరు రొట్టెలు తినట వలన రొట్టెలు భుజించట వలన వెతుకుతున్నారు కాబట్టి ప్రభుని దేని కొరకు మనం క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడీ అక్షయమైన ఆహారం కొరకే కష్టపడన్నాడు కాబట్టి అక్కడ ఉంది దైవికమైన జ్ఞానం కాబట్టి మనము మన ప్రభుని దేని కొరకు ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలా ఈ లోకంలో ఏదో పొందుకోవాలా అని వెతుకుతున్నామా లేకపోతే పరలోకం ని వెతుకుంటున్నా పరలోకంలో ఆయనతో పాటు నిత్యం నివసించాలా అన్న ఆసక్తితో ఆయన వెతుకుతున్నామా ప్రవ్వా నేను నిత్యం నీతో పాటు నివసించలాగా పర్వతం మీద నేను నాకు సాయపడు ప్రవ్వా అని వెతుకుతున్నామా కాబట్టి మన ప్రార్థన శారీరకమైన విషయాల కొరకు ఆత్మీయమైన విషయాల కొరకు ఈ లోకంలో మట్టుకు సేవ జీవితంలో అందరూ శారీరకమైన విషయాల గురించి ప్రార్థన చేస్తారు కావాలా బిల్డింగ్స్ కావాలా చర్చి కట్టుకోవాలా చర్చి ప్రాపర్టీస్ కావాలా చర్చి కార్లు కావాలా మోటార్ వెహికల్స్ కావాలా ఇవన్నీ మంచిలే ఉంటాయి ఎందుకో తెలుసా చర్చున్నాక అవి కావాలి కాబట్టి వాటన్నిటిని మనం సమర్థించుకుంటా ఉంటాం వాటిలో మనము వాటన్నిటిని మనం మన మన చుట్టూ వాటిని తయారు చేసుకొని అందులో మనం బంధులుగా బంధింపబడు జీవితాలలో ఉంటున్నాం మనంతటా మనమే బంధింపబడుకుంటున్నాం అందులో కాబట్టి మనమే వాటిని తయారు చేసుకుంటున్నాం ఎందుకంటే నువ్వు అడుగుతున్నావు నువ్వు అడుగుతున్నా కాబట్టి ఆయన ఇస్తుండీ నువ్వు కాబట్టి ఆయన ఇస్తాడు నువ్వు ఎంతగా ప్రయాసంతో ఉపవాసం ఉండి దేవుని అడినాను అవన్నీ పొందుకుంటావు కానీ అసలైన దాన్ని నువ్వు పొందుకుంటున్నావు ఒక సర్వస్వము సంపాదించుకొని వాని ఆత్మను పోగొట్టుంటే వానికి ఏమి లాభం నువ్వు ఏం పొందుకుంటున్నావు ఈ లోకంలో ప్రార్థన జీవితంతో ఓ రీతిగా చెప్పాలంటే ప్రార్థన జీవితం అంతా అదే ప్రార్థన నువ్వు ఉత్తమమైన వాటి వరకు ప్రయాసపడి వెతుకుని నువ్వు నిత్య జీవంలో ఆనందంలో ఉంటుంటివి కాబట్టి ఆయనను ఏది కూడా ఆశ్చర్య పరచేయదు అన్న విషయాన్ని ఓ రీతిగా శిష్యులందరూ ఒకరోజు ఆయన వచ్చి ఎంతో ఆశ్చర్యంతో నీ నామం దయ్యంలు పడిపోతున్నాయి రోగులు స్వస్థపరచబడుతున్నాయని అది మాకెంతో ఆశ్చర్యకరంగా ఉందంటే ఆయన ఏమన్నాడు ఏమన్నాడు చెప్పండి కాబట్టి దయ్యాలు పడుతుంది ఆశ్చర్యపోకండి అంటున్నాడు మీరు వాటిని బట్టి ఆశ్చర్యపడకండి అంటున్నాడు కాటి మనం కూడా వాటిని బట్టి ఆశ్చర్యపడడానికి వీల్లేదు అద్భుతాలు చేస్తాడు దేవుడు అది మనకు ఆశ్చర్యం కానే కాదు వాక్యం దొరికినప్పుడే ఆశ్చర్యం నాకు వాక్యం అని సత్యాన్ని గ్రహించినప్పుడే నాకు ఆశ్చర్యంగా ఉంటాయి కాబట్టి మనమంతా ప్రభుని కనుక్కోడమే మనకు ఆశ్చర్యం లాగుండాల ఈ లోకంలో వస్తువుల పట్ల ఆశ్చర్యం కనిపించదు లోకంలో ఎంత విలువగల విషయాల పట్ల కూడా మనం ఆసక్తి చూపించడానికి వీలేదు మనం అది మనల్ని ఆశ్చర్యచకి చేయడానికి వీల్లేదు కాబట్టి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి వాటి నుంచి అనే విషయం ఈ యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి సైన్యములకు అధిపతిగా వ్యూహలభిస్తుంది ఇప్పుడు తూర్పు దేశంలో నుండి పలమటి దేశంలో నుండి నేను నా జనులను రపించి రక్షించి ఎరుసలేములో నివసించటై వారిని తోడుకొని వచ్చేదిను వారు నా జనుల ఎందు నేను వారికి దేవుని ఎందును ఇది నీతి సత్యములను జరుగును కాబట్టి ప్రపంచం అంతటి దేవుడు తన బిడల్ ఎరుసలే లో పోగు చేస్తున్నాడు అయితే మతపరమైన సేవ జీవితంలో ఈ వాక్యాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారంటే రెండు సంవత్సరాల క్రితం నుంచి అంటే బగులు కాలం నుంచి వదులుకొని ఈ రోజు వరకు కూడా ఇస్రాయల్ ప్రజలు అందరూ ప్రపంచం ఎంతట చెదిరిపోయినవారు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే యుగ సమాధి కష్టపడికి ఎక్కడెక్కడ చెదిరిపోయినారో ఆ దేశాల నుంచి అంతా తిరిగి వాళ్ళ వెళ్తారు అని ప్రకటిస్తూ కానీ అది తక్కువని ఈ వాక్యం చెప్తుంది ప్రకృతి సహజంగా అది కరెక్ట్ కావచ్చు కానీ ఆత్మీయ సహజంగా చూస్తే ఇక్కడ ఏముందంటే ఇది నీతి సత్యములను బట్టి జరుగుడు కాబట్టి ఎవరైనా కానీ ఎరుసలేములను ఎరుసలములకు సమకూర్చబడాలంటే పోగు చేయబడాలంటే అది కేవలము నీతి సత్యములను జరగాల నీతి అంటే ఇది సత్యం అంటే ఏంది నీతి సత్యములు ఈ విషయం బాగా అర్థం తీసుకోండి జేమ్స్ట్రాంగ్ నంబర్స్ చాలా బాగున్నాయి అవన్నీ విషయాలు అవన్నీ నేను మీకు చూపించు కానీ నీతి సత్యము నీతి సత్యము అంటే ఏంటంటే తప్పు చేసిన వాడికి శిక్ష అది సత్యం అది లా పాపం వల్ల వచ్చే జీతము మరణం అది సత్యం కానీ నీతి ఏం చేస్తుందంటే నిమితికి రావాల్సిన శిక్షని రానియకుండా అడ్గిస్తుంది నియమితికి రావాల్సిన శిక్ష నీతి శిక్ష తప్పక ఎవరికొకరికి పడక తప్పదు కాబట్టి నియమితికి రావాల్సిన శిక్ష అతను భరించడం వలన నీతి అనేది స్థాపించబడుతుంది నిన్ను ఇంకా నిన్ను నువ్వు పాపం నుంచి విడుదల వదల నీకు ఇంకా వేరే మార్గం లేదు ఎక్కడమైనా ఎన్ని తీర్థయాత్రలు చేసినా నీకు పాపక్షమాపం దొరకదు నువ్వు ఎన్ని జన్మలెత్తినా నీ పాప కర్మ నుంచి నువ్వు విడుదల కాబట్టి ఎవరో ఒకరు వచ్చి నీకు సహాయపడలా అది కేవలం ప్రభు తప్ప ఎవరి వలన కాదు అందుకనే నీతిని స్థాపించేవాడు అందుకే నీతి సత్యం నీకు రావాల్సిన శిక్షని ఆయన భరించడం వలన నీతి సత్యములు అనే మార్గాన్ని మనకు చూపించింది ఆ నీతి సత్యములు అనే ద్వారా తప్ప ఎవడు కూడా ఎరుసలేం లో ప్రవేశించే దూదుడు కూడా ఇస్రాయలీలు కూడా అన్నిలు గాని ఎవరనే గానీ ఎరుసలేం నివసించాలంటే వారందరూ నీతి సత్యములను బట్టే రావాల్సి వస్తుంది కాబట్టి ఈ లోకాతీతమైన బోధ తప్పు బోధ అన్న విషయం అర్థం చేసుకోవాలి సరే ప్రకృతి సహజంగా చూస్తే కూడా లేక సాంఘిక పరంగా చూస్తే కూడా వాడి వారు తిరిగి రావడం మంచిదే ఎవరి దేశంకి వారు తిరిగిపోతే చాలా మంచిదే సమాధానంగా ఉంటుంది మా తాతల దేశం మా తాతల కాలం నుంచి ఉన్న దేశం మా తాతల ఎంతగానో ప్రయాసపడి దీన్ని కట్టుకున్నారు తిరిగి ఇక్కడికి వస్తున్నాం మాకు ఎంతో సంతోషం మంచిదే చెప్పడానికి కాని ఈ లోకమే మాది కాదు మనం పరదేశులము అన్న విషయము బైబిల్ జ్ఞాపకం చేస్తుంది మనకి ఒక స్థలానికి అంటు కట్టబడిన వాళ్ళం కాదు ఒక స్థలానికి అంటుకొని జీవించే మనం కానే కాదు ఈ లోకము అసలు మనది కానే కాదు అన్న విషయాన్ని మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలా కాబట్టి ఈ వాక్యం హెచ్చరించేది మటుకు ప్రకృతి సహజమైన ఎరుశలేంకి సంబంధించింది కానే కాదు ఇది ఖచ్చితంగా ఆత్మీయ ఎరుశలేము లేక పరమ ఎరుశలేంకి సంబంధించింది ఎందుకంటే అందులో నివసించేవాడు నీతి సత్యంను బట్టే కాబట్టి నువ్వు నీ వాక్యం చేత నీ వాకు చేత నీ మాట చేత చిక్కబడకుండా ఉండాలంటే మటుకు నువ్వు దేవుని వాక్యం ప్రకారంగా జీవించాలా అది సత్యంని అనుసరించడం నీతి ఆయన నిన్ను రక్షించుకున్నవాడు నీకు రావాల్సిన శిక్షణ ఆయన భరించిన వాడు కాబట్టి ఆయన నువ్వు వెంబడించడం నీతిని అనుసరించడం అంటే కాబట్టి జీవితాంతము ఆ విషయాన్ని మనం మర్చిపోకుండా వెంబడించాలన్న విషయాన్ని హెచ్చరిస్తాడు కాబట్టి గొప్ప తూర్పు దేశం నుంచి ఇంకే దేశం ఉత్తర దేశం నుంచి అందరూ తోడుకొని రాబడతారు ఎవరు తోడుకొని రావాలని చెప్పండి ఎవరన్నా తోడుకొని రావాలి కదా అట్లనే ఉందా ఇరుసలేం లో నివసించుటకై వారి తోడుకొని వచ్చేదను ఈ విషయం రెండు మూడు వారాల క్రితం నేను చెప్పిన మన ప్రభు అంటున్నాడు నేను వారిని తోడుకొని వచ్చదను కాబట్టి ఆయన ఎట్లా తోడుకొని వస్తాడు నుంచి ఎట్లా తోడుకొని బయటికి కాబట్టి తన సేవకుల ద్వారానే తోడుకొని వస్తాడు ఆ ఖచ్చితంగా ఆ సేవకులుగా మనం ఎందుకంటే చిగురు అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు మన ప్రభు నుంచి ఆరంభమై మన ప్రభుని వెంబడించే వాళ్ళకి అందరికీ అది సాధువు ఉందని మనకు ప్రభు కొన్ని కొంతకాలం కింద జ్ఞాపం చేసిండు కాబట్టి మనమే ఆ చిగురు మనమే ఆ తీగ ప్రపంచం విస్తరించి వీళ్ళందరినీ జమ చేసుకుని రావాలి అందుకే మనము ఒక స్థలానికి సమర్చవాళ్ళం కాదని నీకు ఎన్నిసైనా హెచ్చరించిన నీ సేవా జీవితము ఇక్కడ రాదు నీ సేవా జీవితం ఎక్కడుందో నీకే తెలియదు కాబట్టి ఆయన నడిపిస్తే నువ్వు వెళ్ళిపోతా ఎక్కడ నిన్ను ప్రభు నడిపిస్తే నువ్వు అక్కడ వెళ్ళిపోలే ఒకవేళ బా బయట దేశానికి పంపిస్తావు నువ్వు పోయేటట్టు ఉండాలా సిద్ధపడాలా దాని కొరకు తగిన తరబీదు నువ్వు పొందుకోవాలా కాబట్టి ఆయననే తోడుకొని రావాలా ప్రజలందరినీ ఎరుసు నీతిని సత్యాన్ని బట్టి కాబట్టి ఆయన ప్రతినిధిలాగా మనం ఉన్నాం మన ప్రభుని ప్రభుకి ప్రతినిధిలాగా మనం ఈ లోకంలో ఉన్నాం ఆయన దూతల్లాగా మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనమే వాళ్ళందరినీ తీసుకొని రావాలా అది మన బాధ్యత ప్రభు వాళ్ళని తోడుకొని రాని ప్రభావం ఎన్ని గంటలు ప్రారంభన చేసినా వేసి ప్రార్థన మనం పోయి తోడుకొని రావాలా ఎక్కడ పడితే అక్కడ అవకాశం ఉంటే ప్రకటిస్తుండాలా దేవుడు మిమ్మల్ని అందరు నడిపిస్తాడు రకరకాల సంఘాలకు మిమ్మల్ని నడిపిస్తాడు దేవుడు కానీ మీరు చాలా ధైర్యంగా బోల్డ్గా వాక్యని ప్రకటించడం నేర్చుకోవాలా ప్రేమతో ప్రకటించాలా భయపడేది లేదు సిగుమ అసలేదు ధైర్యంగా ఉండాలా మీరు కీర్తన గ్రంథం నలభై అధ్యాయంలో దావిద్రాజ్ అది అంటాడు నేను నోరు మూసుకొని మౌనంగా ఉండలేదు కాబట్టి మనం నోరు మూసుకొని మౌనంగా ఉండద్దు నీకు ఎవరన్నా ఆహ్వానం ఇస్తే నువ్వు పోవాల తప్పదు నువ్వు పోయి ధైర్యంగా అది ప్రభు వల్లే కలిగిందని గ్రహించి నువ్వు పోయి ధైర్యంగా వాళ్ళకి ప్ర సువార్థ ఎందుకంటే వారి ఆత్మలు ఘోషిస్తున్నాయి అవి నువ్వు గ్రహించాలా హేస్ చెప్పమచ్చరికను బట్టి వాళ్ళు నశించిపోకుండా ఉండాలంటే దేవుడు నీ వాడిని అక్కడ పంపిస్తాడు నువ్వు ఒక స్థలంలో కూర్చునే వాడి కావు నేను సిద్ధపడతాను ప్రభా నాకు ధైర్యం అనుగ్రహించి నేను పబ్లిక్ ముందు లెవడ శక్తి నాకు అనుగ్రహించి ప్రభ్వా వారికి నీ యొక్క ప్రేమ చూపించే ఆ యొక్క ఆత్మ నాకు చూపించుకోవాల నాకు అనుగ్రహించుకోవా అన్న ప్రార్థన అవసరం ధైర్యంగా ఈ విషయాలన్నిటిని ప్రకటించాల మనుషులకు ఎందుకంటే ఎవరు ధరించు ఇవి ఎక్కడ ధరించే స్థితిలో లేరు మనుషులు అహికమైన వాటిని సంపాదించుకోవడం కొరికే వాళ్ళ ప్రార్థనలు ప్రయాసాలు అంతా సంపాదించుకొని శరణాన్ని గాయపరుచుకొని రోగగ్రస్తులు ఇప్పుడు నాకు స్వస్థత కావాలా అన్న ప్రార్థనలు ఇవి తప్ప ముందుగా హెచ్చరికలాగా తీసుకుని జాగ్రత్త జీవితాలు కావు క్రైస్తవ జీవితాలు ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ క్రైస్తవ జీవితంలో కనిపిస్తూ ఉంటాయి మనకు కానీ నా అనుభవం నేను చూసినక్కడికి హాస్పిటల్ లో ఎన్ని ప్రాంతాల్లో పోయినా కానీ నాకు కనిపించి క్రైస్తవాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు నేను బయాస్ కావచ్చు నా హృదయంలో తప్పు కానీ నా కళ్ళకి అట్లా కనిపించినాయి అవి నేను సమర్థించుకుంటున్నాం కూడా అనేక రకాల రాగాలు రావచ్చు కానీ క్రైస్తవ జీవితంలో మనకు అవి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్న విషయాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను తొమ్మిదవ అష్టంలో దేవుడు ఒక విషయాన్ని మనకి హెచ్చరిస్తున్నాడు చూడండి సైన్యంలోకి అధిపత్య యహోవా సెలవిచ్చినది అంతకు ముందు చెప్పబడ్డ అధ్యాయులంతా దర్శనీతిగా చెప్పబడితే ఈ అధ్యాయులంతా ఆయన డైరెక్ట్ గా వాక్యం ద్వారా చెప్తున్నాడు ఆయన స్థలం ద్వారా చెప్తున్నాడు సైన్యములకు అధిపతిగా యహోవ సెలవు ప్రతి వాక్యం అట్లనే ఉంది సైన్య అధిపతిగా యహోవ సెలవిస్తునగా సైన్య అధిపతిగా మందిరమును కాటుటకై దాని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలుకబడిన మాటలు ఈ కాలంలో వినువారులారా ధైర్యం తెచ్చుకోండి సరే మీరు అనుకో ఎప్పుడు ఆ మందిరానికి పునాది వేయబడింది ఎప్పుడు ప్రవక్తలు ఏం చెప్పిండ్రు చిన్న ప్రవర్తనలో ఉన్నాయి ఇవన్నీ విషయాలు హబక్కు గ్రంథంలో మనం చూసినాము కొన్ని విషయాలు దాని తర్వాత హగ్గైలో చూసినాము ఎందుకంటే వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు మందిరం వేసినప్పుడు ఆ మందిరం కర్ధమని తీర్మానించుకుని వచ్చిర్రు కానీ ఈ మందిరానికి కాల్సింది వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కోణం చూస్తున్నాం అప్పుడు వాళ్ళకి హెచ్చరికలుగా దేవుడు మాట్లాడాడు ప్రవక్త ద్వారా ఆ హెచ్చరి ఆ హెచ్చరికలకు సంబంధించిన విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది దేవుడు మందిరము కి పునాది వేయబడిందంటే సొలమూరు కాలమా అని అనుకోవచ్చు మనం ఓ రీతి అది దానికి ముందు కూడా కావచ్చు మోసే కాలంలో కూడా చెప్పిండు మందిరానికి సంబంధించిన హెచ్చరికలుగా మందిరాన్ని కట్టక లేక గురంని కట్టక ముందు హెచ్చరించి ప్రవక్తలు అనాది కాలం నుంచి తన దేవుడి బిడ్డలను హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టిది కూడా ఆ జకరే కాలంలో హెచ్చరికలాగానే చెప్పబడ్డాయా లేక మన కాలం చెప్పబడతాయా చూడండి ఆ వాక్యం ఏమని హెచ్చరిస్తుంది ఈ కాలంన వినివార్లారా అని ఎవరి గురించి కాబట్టి మన కాలంన వినేవాళ్ళం మనం కాబట్టి గొప్ప జనం హెచ్చరికలాగా చెప్పబడ్డ వాక్యాలు ఇవి ఓ రీతిగా మనను కూడా హెచ్చరిస్తుండే దేవుడు ఈ కాలంనా వినువార్లారా అంటే మీరు ఈ కాలంలో ఉన్నారు ఇవి మీ కొంత అని హెచ్చరిస్తున్నాడు ఇప్పుడు చూడండి ఏమని చెప్తున్నాడు ధైర్యము తెచ్చుకున్నాడు ఇంకా మీరు భయపడద్దు ప్రార్థన చేయాలంటే భయపడద్దు వాక్యం చెప్పాలంటే భయపడద్దు హెజిటేట్ కావద్దు అదే రీతిగా పరిధిలో రాష్ట్ర మనం దేని విషయంలో అతిశయించాం వాక్చాతుర్యం మనకు లేదు మనకంతగా జ్ఞానం లేదు కాని ఆయన ఆత్మ నన్ను నడిపిస్తాడు అన్న స్థిరత్వమైన విశ్వాసం మనకున్నది ఖచ్చితంగా ఆయన ఆత్మ నా ఉంది బీద లగ్న సువార్థ ఆత్మలో బీదలు అనేక ప్రాంతాలలో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నేను ప్రకటించాలా వాళ్ళకి విమోచన సంవత్సరాన్ని నేను ప్రకటించాల హితవత్సరం నేను ప్రకటించాలా హితవత్సరం అంటే హిత అంటే మంచి సంవత్సరం కదా హితం అంటే మంచిది హితవత్సరం అంటే మంచి దినం గురించి మంచి కాలం గురించి నేను ప్రకటించాల మంచి కాలం ఆయన తిరిగి వచ్చినప్పుడే ఆయన రాకర గురించి నేను ప్రకటించాలా బీదలకి సువార్త ప్రకటించాలా నీతి సత్యముల గురించి ప్రకటించాలా హితవత్సరం ప్రకటించాలా ఆయన రానయ్యుండానని ప్రకటించాలా ఇవన్నీ జ్ఞాపకం చేసినాడు కాబట్టి మీరు తెచ్చుకొని తర్వాత ఆ దినములకు ముందు మనుషులు మనుషులకు కూలి దొరకక ఉండేను పశువుల పనికి బాడిగా దొరకకపోయాను తన పని మీద తన పని మీద పోత్రుభయము చేత నెమ్మది లేకపోయాను ఎలైనగా ఒకరి మీదికొకరిని నేనే రేపు చుంటుని కాబట్టి ఆయన నీతి సత్యములను అనుసరించేంత కాలం ఒకరి మీదకి ఒకరిని రేపుతనే ఉంటాడు అన్న విషయాన్ని ప్రాబు మనకు జ్ఞాపకం చేస్తుంది ఇప్పుడు నెరవేరుతుంది ప్రపంచం అంతటా మనం త్వరలో చాలా భయంకరమైన స్థితి ఎక్కడ అక్కడ యుద్ధాలు ఎక్కడ అక్కడ మానహోమము రక్తము కనిపిస్తూనే ఉంటుంది ప్రపంచమంతట న్యూస్ పేపర్స్ అంతా అవన్నీ నిండి ఇవన్నీ నెరవేరే టైంకి మనం సిద్ధపడుతున్నాం పదకొండవ వర్షంలో అయితే పూర్వదినములలో నేను ఈ జనలలో శేషించిన వారికి విరదునైనట్టు ఇప్పుడు విరధిగా ఉండను ఎప్పుడు నీతిని సత్యాన్ని అనుసరించినప్పుడు నేను విరధిగా ఉండను సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును కాబట్టి ఇప్పుడు అర్థం తీసుకెళ్ళి ఇవి నిజమైన చెట్లు కావు ఇవి దేవుని బిడలకి సాదృశ్యం అన్న అన్న విషయాన్ని సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ద్రాక్ష చెట్లకి ఎప్పుడు ద్రాక్షా చెట్లు అంటే మీరు అర్థం చేసుకున్నారు ద్రాక్ష వాళ్ళని నేను తీగలి మీరు అన్నాడు కాబట్టి మనం కూడా ద్రాక్ష చెట్లకే సాదృశ్యం ఎందుకంటే ఆయన పోలి నడుచుకుంటున్నాం కాబట్టి మనం కూడా ఫలించే వాళ్ళం కాబట్టి కాబట్టి సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు కాబట్టి సంఘంకి సాదృశ్యం ద్రాక్ష చెట్లు అంటే సమాధానానికి సూచన మనం ఈ లోకంలో సమాధానం లేదు కాబట్టి మనమే సమాధానానికి సూచన అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు కాబట్టి ద్రాక్ష చెట్లు లక్ష నలభై నాలుగు వేల మంది సాదృశ్యం అనే విషయం నిర్దేశం ద్రాక్షరసము దేవుని యొక్క ఆత్మ సాదృశ్యము దేవుని యొక్క ఆత్మ సత్యానికి సాదృశ్యము కాబట్టి మనమే సమాధాన సమాధాన సూచకమైన ప్రజలం లక్ష మంది సమాధానాన్ని ప్రకటించాల ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో భూమి పండును అంటే గొప్ప అందరూ తిరిగి అప్పుడు ఆయన సన్నిధనకు వస్తారు అప్పుడు పండుతారు అందరు ఆకాశం నుండి మంచు ఆకాశం నుండి మంచు కురియులు ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నింటినీ నేను స్వాస్థముగా ఎత్తును కాబట్టి ఎప్పుడు ఆకాశం నుండి మంచు కురుస్తుంది అంటే దేవుని యొక్క ఆత్మకి సాదృశ్యము దేవుని యొక్క ఆశ్రయానికి సాదృశ్యం మంచు అంటే కాబట్టి ఎప్పుడు కురుస్తుంది అది మనమందరము సమాధాన సూచకంగా తయారైనప్పుడు భూమి ఫలం ఇచ్చే టైంకి సిద్ధపడినప్పుడు ఆకాశం నుండి మంచు కురియును తర్వాత ఈ జలులలో శేషించిన వారికి వీటినన్నిటినీ నేను స్వాస్థంగా ఎత్తును కాబట్టి చివరికి మిగిలిన వారికే ఇవన్నీ ఇస్తా అంటున్నాడు ఇటువంటి అనుభవాలు గొప్ప నుంచి శేషించిన వారికి వాటిని వీటిని అన్నింటిని నేను స్వాస్థ్యంగా ఎత్తును ఇదే సైన్యంలోకి అధిపతికు యుహవ వాకు ఆ గుంపులు యథావిధి కనిపిస్తూ ఉంటాయి పదమూడవర్షంకి వచ్చినప్పటికీ చూడు యూదో వార్లారా ఇస్రాయల్ వార్లారా యూదో వార్లారా అంటే లక్ష నలబై నాలుగు వేల మంది సాధ్యం ఎందుకంటే అంతరంగమందు యూదుగా మార్చబడ్డవాళ్ళు వాళ్ళు గుర్తించిన వాక్యాన్ని తర్వాత ఇస్రైలారా అంటే గొప్ప జనంకి సాదోషం మీరు అన్యజనులలో ఏలాగూ శాపాస్పదమై ఉంటారో అలాగే మీరు ఆశీర్వాదాస్పదం అన్నట్లు నేను మిమ్మల్ని రక్షించు కాబట్టి వాళ్ళు గొప్ప జనం గొప్ప జనంలో కలిసిపోయిన వాళ్ళు అందులో నుంచి వస్తారన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తాడు మీరు ఈ లోకంలో కలిసిపోయినప్పుడు మిశ్రితమైనప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్దించలేదు మీ శాపాస్వాదమే సగం సత్యం సగం అబద్దం సంపూర్ణమైన అబద్దానికి సాదృశ్యం కాబట్టి శాపాస్వాదం కానీ నేను మిమ్మల్ని రక్షిస్తూ మీరు అందులో నుంచి బయటికి వచ్చినప్పుడు కాబట్టి మీరు భయపడక ధైర్యం తెచ్చుకున్నది మూడోసారి హెచ్చరిస్తున్నాడు మేము భయపడద్దు ధైర్యం ఉండాలి ఈ రోజు నుంచి సేవా జీవితంలో వాక్యం జీవితంలో వాక్యని ప్రకటించే జీవితంలో మనం అనుకో ఎవరు చూస్తా పోయి ఎవడేమనుకుంటాడో నా గురించి ఇవన్నీ శారీరకమైన తలంపులు నువ్వు ఇంకా బలహీనతలో ఉన్నావు వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అవన్నీ విడిచిపెట్టాలా ప్రవేమనుకుంటాడో అని ఒకటి ఆలోచించాల నేను ఈరోజు వాక్యాన్ని ప్రకటించకపోతే ప్రవేమనుకుంటాడో నేను పలాని సంఘానికి పిలవడ్డప్పుడు పోకపోతే ప్రవేమనుకుంటాడో నా గురించి ఎవడు సిగ్గుపడతాడో తండ్రి ఎదుట నేను వాడి గురించి సిగ్గుపడతాడు రి వచ్చినప్పుడు కాబట్టి మనకి సిగ్గు అనేది ఉండద్దు భయం అనేది అసలే ఉండదు ఎందుకంటే పాపం నుంచి విముక్తి పొందిన వాళ్ళం మనం భయపడదు పాపంలో భయం ఉంటుంది కాబట్టి పాప క్షమాపణ పొందిన వారము మనం భయపడద్దు ఎందుకంటే మన ప్రభువుని జ్ఞాపకం తీసుకో ఆయన ప్రతి క్షణము నీ హృదయంలో ఉన్నాడు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడన్న మనం ఎన్నిసార్లు ధ్యానించినాం కాబట్టి భయపడద్దు ధైర్యం తెచ్చుకోనండి సైన్యులకు అధిపతి సెలబ్రేషన్ మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయ నేను మీకు కీడు చేయ ఉద్దేశించినట్లు ఆయన కీడు చేస్తాడు అన్న విషయాన్ని హెచ్చరిస్తాడు ఈ కాలమున అంటే మన కాలమున ఎరుసలేకును ఈనవారికి మేలు చేయ ఉద్దేశించున్నాను గనక భయపడకొడి మరోసారి అప్పగిస్తుంది ఈ వాక్యం అంతా ఈ అధ్యాయమంతా అదే హెచ్చరిస్తున్నాడు భయపడకండి ధైర్యం తెచ్చుకోండి అంటే ఎంత ఎటువంటి కాలంలో మనం ఉండబోతున్నాం అనే విషయాన్ని హెచ్చరిస్తుంది ఇక్కడ హెచ్చరించకపోతే భయపడతాం అమాంతంగా ఉపద్రవం వస్తే భయపడతాం కానీ అది నీ మీదకి రాదు ఎందుకంటే నువ్వు కింద లేవు నువ్వు పైన ఈ లోకం మీదకి ఉపద్రవం వస్తుంది కానీ నువ్వు ఇక లోకంలో లేవు పైనవు ఆయన సన్నిధిలో ఉన్నావు ఈ క్షణం కాబట్టి నువ్వు ఎఫ్ఎల్ రాష్ట్రపత్రికలు ఉన్నాయన్నీ వాక్యాలు ఒక మనం మనసారి తిరిగి ధ్యానిస్తాం కాలంలో మనం అక్కడ ఉన్నాం ఆయనతో పదహార వర్షంలో ఇప్పుడు మీరేం చేయాలా మీ చేయవలసిన కార్యములు ఏమనగా ప్రతి వాడు తన పొరుగవనితో సత్యమే మాట్లాడవాలను సత్యం బట్టి సమాధానకరమైన న్యాయం బట్టి మీ గుమంలలో తీర్పు తీర్చవలను ప్రతి దశలో సత్యం అనుసరించాలా సమాధానం అనుసరించాలా న్యాయం అనుసరించాలి ఈ మూడు విషయాలు నీ సేవ జీవితంలో ఈ మూడు అనిపించాలా సత్యము సమాధానము న్యాయం నీలో అన్యాయం ఉండద్దు నువ్వు నువ్వు చేసే ప్రతి పనిలో న్యాయం ఉండాలా ఎవరికి కూడా నువ్వు అన్యాయం చేయొద్దు అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది వాక్యం ఈ సేవ జీవితంలో ఎందుకంటే తన పొరుగువాడి మీద ఎవడు దుర్యోచన యోచిపకూడదు అబద్ధం ప్రమాణం చేయకూడదు ఇష్టపడకూడదు ఇటువంటివి నాకు అసైములు ఇదే యహో కాబట్టి నీ పొరుగువాణ్ణి ఏ రీతిగా ప్రేమించాలా అనే విషయాన్ని హెచ్చరిస్తుంది మరియు సైన్యములకు అధిపతికి యహో వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగే సెలవిచ్చిను కాబట్టి అధ్యయమంతా ఆయన వాక్కు సైన్యులకు అధిపత్యకు యహోవ ఆగ్గా ఇచ్చినది ఉపాసము ఐదవ నెలని ఉపాసము ఈ ఉపవాసము పదవ నెలలోని ఉపాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహంను పుట్టించు మనోహరములైన పండుగలను పండుగలను కాబట్టి సత్యంను సమాధానమును ప్రియముగా ఎంచుడి కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ బైబుల్లో వేరేది దానికి ముందు మనం చూసినా మడిపోయిన వారం పోయిన వారం అనుకుంటా వాళ్ళందరూ వచ్చి ప్రవక్తి దగ్గర అడుగుతున్నారు నాలుగవ నెలలో ఐదవ నెలలో మేము ఉపవాసం ఉండాలనా అని అడుగుతున్నారు అంటే అంతకుముందు ఎప్పుడో స్పెషల్గా ఉపాసం ఉన్నట్టు వాళ్ళు చూపించుకుంటున్నారు నీతి మందులు లాగా వాడు ఎప్పుడు ఉపాసం లేడన్న విషయాన్ని అక్కడ చూపించింది కానీ ఆయన తిరిగి వచ్చినప్పుడు చూడండి ఈ వాక్యం ఏమంటుంది మీకు ఇంకా ఉపాసం ఉండన లేదు ఎందుకు ఉపాసం ఉండన అవసరం లేదు అక్కడ హెచ్చరిస్తున్నాడు మీకు ఇంకా మీరింకా ఉపాసం ఉండడం అవసరం లేదనేది మత్య సువార్త తొమ్మిదవ అధ్యాయము పదిహేను వర్షంలో ప్రభు మన జ్ఞాపకం చూడండి సరే మత్తే సువార్త తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వర్షం ఎందుకు ఉపాసం ఉంటారు ఎవరైనా చదవండి పెండ్లి కుమారుడు తమతో ఉండు కాలమున పెండ్లి ఇంటి దుఃఖపడగలరా పెళ్లి కుమారుడు వారి అందరిని కొనిపో నిలనొచ్చును చూడండి అప్పుడు వారు ఉపాసం ఉంటారు పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు ఎవడు ఉపాసం ఉండడు దుఃఖపడ దుఃఖపడటా ఉపాసం ఉపాసం ఉండేవాడు దుఃఖంగా ఉంటాడు విషయం ఏదో వారు ఏదో దేని వరకు ప్రయాసపడతాడు కాబట్టి పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు పోయినప్పుడు దుఃఖపడతాం విషయం హెచ్చరిస్తాడు కాబట్టి పెళ్లి తిరిగి వచ్చినప్పుడు ఎవడీ ఉపాసం ఉండడం అన్న విషయం ఈ వాక్యం జ్ఞాపం చేసింది ఇదంతా యుగ సమాప్తిలో జరిగే దానికి సంబంధించిన వాక్యం కదా ఆయన తిరిగి లోకంలోకి వచ్చినప్పుడు పెళ్లి కుమారుడు లాగా వస్తున్నాడు మనం పెళ్లి కుమార్తె లాగా సిద్ధపడుతున్నాము కాబట్టి మనము దుఃఖపడడం అనేది మనసు మార్గ రెండవ అధ్యాయము పంతొమ్మిదవ అసంలో చూడండి ఏసు తంతపాటున్న కాలం పెళ్లి కుమారుడు ఉన్న కాలం పెళ్లి ఇంటి వారు ఎవరు కూడా ఉపాసము చేయరు అంతేనా ఎవరున్నారు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎవరు ఉపాసం చేయరు ఎందుకంటే అక్కడ అంతా విందు కాబట్టి ఆయన తిరిగి వచ్చినప్పుడే పండగలు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంది ఆయన వచ్చేంత వరకు పండగలు లేవు అన్న విషయాన్ని కూడా అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పంతొమ్మిదవ అర్షంలో కదా ఆయన వచ్చినప్పుడే కాబట్టి ప్రభు ఈ లోకం నుంచి వెళ్లిపెట్టానని ఉపాసం ఉంటారు తర్వాత ఉపాసము ఉండరు ఎందుకంటే ఆయన తిరిగి వచ్చినాక ఉపాసం ఉండరు పెళ్లి కుమార్ పెళ్లి అయిట్టాడు అని గంభీరంగా ఆనందము సంతోషం ఉంటది కదా అదే విషయాన్ని ఈ యొక్క పంతొమ్మిది వర్షంగా కాబట్టి పదే నెలలోని ఉపాసము యూత ఇంటి వారికి సంతోషం ను ఉత్సాహం మనోహరములైన పండగలగును అంటే ఇప్పుడు లేవు పండగలు అసలైనయి అన్న విషయాన్ని హెచ్చరిస్తాడు ఆయన ఈ లోకంలోకి వచ్చినాకనే పండుగలు అంటున్నాడు మీరు ఈ విషయం బాధ తీసుకోవాలి ఎందుకంటే ప్రభు మనకు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నాడు మనం వాటన్నింటినీ ఆచరించేది అవి అనిల్ ఆచరిస్తారు అనిల్ నుంచి క్రైస్తవులు నేర్చుకున్నారన్న విషయం జ్ఞాపకం చేసింది కానీ ఆయన తిరిగి వచ్చినప్పుడే పండగ కాబట్టి సత్యము సమాధానమును ప్రియముగా ఎంచుడి మూడు విషయాలు అక్కడ హెచ్చరిస్తాడు కాబట్టి సత్యము సమాధానమును ప్రియముగా ఎంచుడి అంటే సత్యము అంటే ట్రూత్ సమాధానం అంటే పీస్ ప్రియం అంటే ప్రేమ ప్రేమ సమాధానము సత్యం ఈ మూడింటిని మనం జాగ్రత్తగా ఎంచుకొని జీవించాలంట ఎంచుకోవాలంటే ఎట్లా ఎంచుకుంటది ఎట్లా ఎంచుకుంటావు ఎంచడం అంటే లెక్క గడడం కదా లెక్క వాటిని లెక్క కట్టుకోవాలంటే ఎట్లా లెక్క గడతావు చదువుతూనే లెక్క గడతావు వాటి అన్నింటినీ లెక్క కట్టుకోవాలా దాన్ని అమలు ఆ మూడింటిని నువ్వు నీ జీవితంలో అమలు పరచుకోవాలని హెచ్చరిస్తున్నాడు ఇరవై వర్షంలో సైన్యంలో అతిప్రతిగా యహోవా సెలబెస్ జనములను అనేక పట్టణముల నివాసు పట్టణముల నివాసులను ఇంకా వత్తురు యువ సమాప్తికి వచ్చినప్పటికీ జనములు అనేక జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకాను ఒత్తురు ఎందుకు వస్తారు ఈ విషయం బాధ చేసుకోండి రారు గొప్ప జనము గురించి మాట్లాడుతుంది అక్కడ వాక్యం వాళ్ళంతవాళ్ళ రారు ఎందుకు చూడండి ఇరవక ఒక పట్నపు వారు మరొక పట్నపు వచ్చి ఆలస్యము చేయక యుహోవాన్ని శాంతి పరచకును సైన్యులకు అధిపతి వెదుగుటకును మనము పోదము అని చెప్పు వారు మేమునే ఒత్తుమందురు కాబట్టి మన సైన్యములకు అధిపతికు యుహోవామి వెదుగుటకును మనము పోదము అని చెప్పి ఒక గుంపు ఇక్కడ చూడండి మరోసారి ఒక పట్నపు వారు ఒక పట్టణం అది ఈ లోకంలో ఎన్నో పట్టణాలునే పైన వచ్చడం ఇరవై వర్షంలో కాని ఒక పట్నం వాళ్ళే ఆ ఒక్క పట్నం ఎవరో మీరు అర్థం చేసుకోవాలా అది లక్ష మంది సాదృశ్యం ఈ లోకం అంతా పట్టణాలతో నిండుంటే ఒక్క పట్నం వాళ్ళే మరి ఒక పట్నపు వారి వచ్చి ఆలస్యం చేతండి ఆల్రెడీ అయిపోయింది చాలా కాలం అయిపోయింది మీ జీవితాలలో మీరు వృద్ధులు అయిపోతున్నారు అయినా కానీ ఈ సత్యం అని హెచ్చరించే వాళ్ళు కాబట్టి వీళ్ళు లక్ష మంది సాదృష్టంగా ఉంటూ వేరే పట్టపు వారిని అంటే గొప్ప జనాన్ని వాళ్ళు మీరు వేరే అన్నప్పుడు బాధ తీసుకొల పట్టణం అంటే స్పెషల్ వేరే పట్టణం అంటే స్పెషల్ కాదు దేవుని యొక్క వాక్యం ఆయన పదాలు రాసినప్పుడు జాగ్రత్తగా పర్మిషన్ ఇచ్చేడు భక్తులకు ఒక పట్నం అంటే స్పెషల్ గా చెప్పబడుతుంది అది ఒక పట్నపు వారు మరి పట్నపు వారి యొక్కకు వస్తారు మరి ఒక అన్నప్పుడు వేరే ఒక పట్నము అని అర్థం కాబట్టి ఒక పట్టణి స్పెషల్గా ఎన్నుకుంటుండే దేవుడు ఆ పట్నపు వాళ్ళే వేరే పట్నపు వాళ్ళకి చెప్తారంట ఏమని చెప్తారు చూడండి ఆలస్యం చేయకండి మీ జీవితంలో చాలా సమయం ఆలస్యము చేయక యుహోవాను శాంతి పరిష్ఠకు మీరు శాంతి పరచలేదు మీరు సమాన పడతలే గురించి ఎంతగానో బాధగా ఉన్నాడు మీరు ఇంకా సమాన పడతలేరు రాలేదు మీరు సగం సత్యం సగం అబద్దంలో ఉండి మీరు పోగొట్టుకున్నారు మీరు రక్షణని నిశ్చయం చేసుకోలేదు మీ పిలుపుని మీ ఏర్పాటుని మీరు నిశ్చయం చేసుకోలేదు అని వేదనతో ప్రకటించే ఈ పట్నపు వారు శాంతి పరుషకును సైన్యములకు అధిపతి అగో వెదకుటకును మనము పోలము రండి అని చెప్పగా వారు మేము వత్తుమందరు కాబట్టి గొప్ప జనం అందరు వస్తారు ఇదే నేను ఎన్నిసార్లు జాగ్రత్తగా పరిశీలిస్తున్నా గొప్ప జనం అందరు వస్తారు కానీ చాలా ఆలస్యమైపోతుంది ఆయన అక్కడే ఉంది వాక్యం చాలా ఆలస్యమైపోయింది చాలా ఆలస్యమైపోయిందనేసి మనం బాధపడుతున్నాం అది ప్రభు మనకి మన మనతో ఆయన ఆత్మ వేదనతో వీటిని మనం చూపిస్తుంది అందుకే మన హృదయంలో ఆ వేదన ఉంది రోజు ఆయన ఎంతో వేదనతో ఈ విషయాలు మాట్లాడుతున్నాడు ఆలస్యము చేయకండి నీ బాధ్యత అది ఆలస్యము చేయక మనం ప్రకటించాల మనం కూడా ఆలస్యం చేస్తున్నామేమో మనము ఈ లోకంలో ఏదో సాధిస్తున్నామని సమర్థించుకుంటున్నాం కొన్ని నియమాలు పాటించాల కుటుంబ నియమాలు వ్యక్తిగత జీవిత నియమాలు సాంఘిక నియమాలు అన్ని వాటిని సమర్థించుకుంటున్నాం అవన్నీ కరెక్టే కదా నేను అది మనుషుల జ్ఞానం కానీ ఆయన వాటికి ప్రాధాన్యత శిష్యులతో ఫస్ట్ టైం ఒక శిష్యుని పిలిచి నన్ను వెంబడించంటే నా తండ్రి చనిపోయాడు ఆయన శవాని పాతి పెట్టొస్తా అంటే ఎవరైనా నీ సొంత జ్ఞానం ఉపయోగించకు సొంత ఉపయోగించకు చనిపోయినాక దానికి ఎవరో ఒకటి చూసుకుంటాడు నువ్వు ఎందువరైతే కానీ ఈరోజు క్రైస్తవ జీవితంలో ఎంత బలహీనంగా ఉందంటే ముందుగానే ఒక వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తి వెరీ రీసెంట్ జరిగింది ఇది ముందుగానే పదివేలు పెట్టి బుక్ చేసుకున్నాడు ఆడ స్థలం సమాధి తోటల్లో పదివేలు విచ్చేసి రిసీట్ తీసుకున్నాడు అరే నువ్వు ఇంకా చావలేదు కదా ఎందుకు బుక్ చేసుకున్నావు అంటే నువ్వు మెంటల్ అని అన్నట్టదా అంటే నువ్వు త్వర ఆయన ఆత్మ స్థితి ఏరీతి ఉందో అర్థం చేసుకోండి ఈ రోజు చేస్తున్న పని అది భవిష్యత్తులో స్థలం నుండవు బ్రదర్ మానవ జ్ఞానం నువ్వు పాటిస్తున్నావు పాస్టర్సే మాట్లాడుతారా అట్లా బుక్ చేసుకోండి మీకు సలహాలు దొరకవు అరే చనిపోయినాక నేను ఎక్కడ పాతిబెట్ట భర్త ఏముంది కాల్చభర్త ఏముంది ఆయన తిరిగి వచ్చినప్పుడు ఎట్లా నేను బయట రావాల్సిందే ఈ వాటిని ఏమంటారు పంచభూతలు కదా నువ్వు కాల్చబడ్డా నాటబడ్డా బయట రావాల్సిందే అది ఆయన విధానం అది మనం అది విశ్వసిస్తున్నాం సముద్రము దాని గర్భంలో ఉన్న ఆత్మలను అప్పగించినది అని గుహలలో ఉంటే గుహలు అప్పగించినాయి కొండల మీద ఉంటే అవి కొండలు అప్పగించినాయి అది విధానం దేవుడు చూపిస్తున్నారు మనకి కాబట్టి ఇరవై రెండవ వర్షంలో అనేక సరే మనం ఎక్కడ చూస్తున్నాం ఇరవై ఒకటి కదా మన బాధ్యత మనము వేరే పట్నస్థులకు ఈ వాక్యం ప్రకటించాల యహోవాను వెదుటకు మనము పోదాం అని ప్రకటించే బాధ్యత నేను మన ప్రభుని వెతుకుటకు పోదాం అని ప్రకటించే బాధ్యత అందుకే దాని గ్రంథంలో ఈ లక్ష నాలుగు అలవేలకు సంబంధించిన విషయం ఒకటి మంచి చెప్పబడింది చూడండి ఒకసారి పన్నెండవ అధ్యాయం ధాన్యుల గ్రంథం పన్నెండవ అధ్యాయము మూడవ వచనంలో చూడండి వరకు చదవలరా పన్నెండవ అధ్యాయము మూడవ వచనం బుద్ధిమంతులైతే చూడండి బుద్ధిమంతులు బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు మన ప్రభు అంతే గుప్తం మన ప్రభు సంబంధించిన జ్ఞానంలో సంపూర్తిగా తయారైన వాళ్ళు బుద్ధిమంతులు బుద్ధిమంతులు ఒక నిజంగా నువ్వు లక్ష నలభై నలభై మందిల గుంపులో ఉంటే అట్లా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని ఇప్పుడు చూడండి బుద్ధి మంతులు ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారే అంటే ఆకాశవాసులు మీరు అని హెచ్చరిస్తాడు ఆకాశంలో ఉండే ఆకాశ మండలంలో ఉండే జ్యోతులను మీరు పోలినవారు ఆకాశవాసులు అని హెచ్చరిస్తాడు ఆకాశ మండలం జ్యోతులను పోలిన వారే పోలినవారే కానీ మీరు జ్యోతులు కాదు అని చెప్తున్నాడు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై స్టార్స్ ని పోలిన వారై అంటే మీరు స్టార్స్ లాగా ఉన్నారు కానీ మీరు స్టార్స్ కాదు నేను స్టార్ అంటే నిరవీగుతా కాబట్టి ఆకాశ మండలి పోలిన వారై ఏముంది అది అసలైన వాక్యం ప్రకాశించగరు ఎట్లా ఎట్లా ప్రకాశిస్తారు చెప్ప ప్రకాశిస్తాం ఆయనే కదా మనకి ప్రకాశం అనుగ్రహించేవాడు వెలుగు కదా మనం ఆయన వెలుగును ధరించుకున్న వాళ్ళం కాబట్టి ఆ ఆకాశ జ్యోతులను పోలిన వారమై ఉంటాం మనం తర్వాత చదవండి అది అసలైన వాక్యం నీతి మార్గంను అనుసరించినట్లు ఎవరు అనేకులను వేరే పట్నస్థులను అనేకులను ఈ లోకంలో ఉండే గొప్ప జనాన్ని అనేకులను నీతి నీతిని అనుసరించు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరో అనేకులను తిరుపుదురో వారు చూడండి ఆకాశపు నక్షత్రంలో నిరంతరము ప్రకాశించేదారు అనీయ కాబట్టి లక్ష నాలుగు చెప్పబడ్డ వాక్యం అది మనకు అదే ఉంది ఒక పట్నస్థులం మనం మనం స్పెషల్ దానికి పేర్లేదు ఊర్లేదు అది పరమయ్య రచులేమని మనకు తెలుసు ఇప్పుడు కాబట్టి ఒక పట్టణం అని చెప్తున్నాడు హెచ్చరికలాగా ఒక్క పట్నస్థులు అనేక పట్నస్థులను యహోవా చెద్దగా నడిపించే రండి పోదాం రండి అంటే వాళ్ళు మిమ్మల్ని వెంబడిస్తారు ఎందుకో తెలుసా శ్రమల కాలంలో ఉన్నప్పుడు వెంబడిస్తారు అంతకుముందు వెంబడించారు కష్టాల పాలైనప్పుడు నేను వెంబడిస్తారు అందుకే ప్రభు వాళ్ళని కష్టాల పాలు చేస్తాడు ఎందుకంటే కష్టాలు ఆయన ఆయన ఆయన తడ్డదిరుతారు అది విధానం మనిషి యొక్క బలైనత సుఖం ఆయన తట్టి తిరిగారు ఆచారబద్ధంగా జీవిస్తారు కష్టం వచ్చినప్పుడే ఎక్కలేని ప్రేమ ఎక్కలేని ఆసక్తి ప్రభు చెంత ప్రభు పట్ల చూపిస్తా మన బలహీనత అది కదా కాబట్టి ఆ నీతిని అనుసరించే వారు మనము బుద్ధిమంతులను మనం బుద్ధిని అనుసరించే వాళ్ళం కాబట్టి బుద్ధిమంతుల్లాగా జీవించాలంటే ఈ లోకపు బుద్ధిమంతుల్లా కాదు మన ప్రభు జ్ఞానంలో వారు తిలాలి అందుకే పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వర్షంలో ఆ విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేసి పౌలు ద్వారా చూడండి సరే కొలసిన రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనం మొదటి అధ్యాయము ఇరవై వచనం ఇరవై ఏడవ వర్షనం కలసి కొలసి కొలసిన రాష్ట్ర మొదటి కొలసిన రాష్ట్ర మొదటి పత్రిక సారీ కొలసి రాష్ట్ర మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనం అన్య జిల్లలలో ఈ మర్మం యొక్క మహి మహిమ ఐశ్వర్యం ఎట్టిదో అది అనగా మరోసారి చెబుత అన్య జిల్లలలో ఈ మర్మం యొక్క ఐశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయ్య ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మము వారికి బయలుపరచను కాబట్టి మనం చేయాల్సింది అది నువ్వు అన్ని జిల్లకి ఏం నువ్వు బుద్ధిమంతులువే ఆకాశ నక్షత్రం పోలిన వాడవే యుగ యుగములకు నువ్వు ప్రకాశించాలా అంటే నువ్వేం చేయాలా ఒక మర్మం చెప్పబడింది ఆ మర్మాన్ని నువ్వు వాళ్ళకి ప్రకటించాలా ఏదో మర్మం బైబుల్ అంతటా మన ప్రభు యొక్క మహిమ ఆయన మహిమైశ్వర్యం ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు సృష్టి ఆరంభం మొదలుకొని సృష్టి కంటే ఆది సంభూచుడైన సృష్టి కంటే ముందు ఉన్నవాడు యుగ యుగములకు ఉండేవాడైనా ఆయన మహిమని మనము అనేకలాగా ప్రకటించాలంట ఆయననే మన ప్రభు ఆయననే మన సృష్టికర్త ఆయనే మన రక్షకుడు ఆయననే మన తండ్రి ఆయననే మన దేవుడు అని ప్రకటించే వారి మనం ఉండాలా కాబట్టి ప్రతి క్షణము మన ప్రభుకే మహిమ వచ్చే సేవ జీవితంలో మనం ఉండాలా అటువంటి సేవ జీవితంలో ప్రభు మన నడిపించాలా కదా యహో శాంతి పరచకు ఒత్తురు ఇరవై మూడవ సైన్యంలోకి అధిపతి సెలబ్రేషన్ ఏమనగా ఆ దిన ఆయా భాషలు మాట్లాడు అదేసి మంది ఒక యూధిని చెంగు పట్టుకొని కాబట్టి పదేసి మంది ఒక యూది చెంగు యూదినంటే లక్ష నాలుగు వందల మంది సాదృశ్యం ఈ అధ్యాయంలో అంతా ఈ అధ్యాయం ముగింపే లక్ష సంబంధించిన విషయం కాబట్టి మీరు ఆ రీతిగా బుద్ధిమంతుల్లాగా ఆకాశ నక్షత్రాల వల్లే బెరిస్తే సృష్టి ఆరంభం మొదలుకొని ఈ రోజు వరకు మర్మంగా ఉంచబడ్డ ఆ ప్రభు యొక్క మహిమ ఐశ్వర్యాన్ని మీరు ప్రకటించినప్పుడు ఏం జరుగుతుంది ఆయా భాషలో మాట్లాడే హల్లీలలో పదేసి మంది ఒక యూదిని చెంగును చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అప్పుడు ఒప్పుకుంటారు వాళ్ళు గొప్ప జనం అప్పుడు దేవుడు మీకు తోడుగున్నాడు మీ దగ్గర సత్యం మీ దగ్గర దేవుని వాక్యం ఉంది చాలా మంది లేటెస్ రాస్తా ఉంటారు నువ్వు వాక్యం చెప్తుంటే దేవుడు నీ ద్వారా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాడు నేనేం గొప్పగా ఫీల్ అయ్యారు దేదానికే ఎవరిదనో మాట్లాడతాడు దేవుడు నా పడితే దేవుడు నీ ద్వారా మాట్లాడుతాడు రా మా దగ్గరకు వచ్చి మాట్లాడండి మీరు అని ఫోన్లలో మాట్లాడుతూ చాలా మంది ఎందుకు దేవుడు నా ద్వారా మాట్లాడతాడు ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలా ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవిస్తున్నాడో దాని ప్రకారంగా పాటిస్తున్నాడో వాళ్ళ తప్పగా మాట్లాడతాడు నేనే కాదు ఎవరైనా కావచ్చు కాబట్టి మీరందరితోని ఆయన ఆ మాట మాట్లాడతాడు యుగ సమాప్తిలో గొప్ప చిన్న అందరూ వచ్చి మీ చెంగుని పట్టుకుంటారు అంటే మిమ్మల్ని హత్తుకుంటారు మిమ్మల్ని పట్టుకుంటారు మీ చెంగుని పట్టుకుంటారు నిజంగా మిమ్మల్ని ఇట్లా పట్టుకోవడం చెంగుని పట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే మీ దగ్గర సత్యం ఉంది మాకు అవి చెప్పండి అని చెప్పేవాళ్ళు మాకు ససత మీ దగ్గరకైతే రావాలా మీరు వాక్యం చెప్తే మాకు ససత వస్తుంది ఆయన చెంగుని పట్టుకుంటే ఆయనకు ససత వచ్చింది కదా అదే ఆత్మీయృష్టం చేసిన మన కాలంలో నెరవేరుతుంది ఏంటంటే ఆ రక్తస్రావ రోగుల స్త్రీ అది ప్రకృతి సహసంగా రోగం ఆగిపోయింది ఇక్కడ హృదయానికి సంబంధించిన రోగం ఆగిపోవాలంటే వాళ్ళని చెంగును పట్టుకోవాలి గొప్ప వాళ్ళ హృదయంలో ఉన్న పులుపుని తీసేసుకోవాలా వాళ్ళందరూ నీ దగ్గరకు వచ్చి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అన్న సంగతి మాకు వినపడింది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పు కాబట్టి మనం అందరం కలిసి ఆ పెండ్లి విందులోనికి కానీ మనకు ముందే దేవుడు అవకాశం ఇచ్చింది ఆ పెండ్లిందులో వీళ్ళందరూ శమల గుండ తిరిగి ఆయన సన్నిధికి వస్తున్నారు పెళ్లి అందరూ మనకు కూడా సంతోషమే చివరికి గొప్ప జనం అందరూ దేవుని సన్నిధిలోనికి వస్తున్నారన్న విషయం వింటే ఎక్కడైనా ఆనందం అనిపిస్తుంది కానీ భయంకరమైన శ్రమ గుండా వాళ్ళు పోల్సి ఆ దినములలో ఆ దినముల ఆ దినములు తక్కువ చేయనిచ్చో ఏ శరీరం తప్పించుకున్నాడు అని మత శువార్తలో మన ప్రభు జ్ఞాపకం చేసింది అందుకే నాకు అనిపిస్తుంది దినములు త్వర త్వరగా గడిచిపోతున్నాయి ఈ రోజులలో చూస్తా చూస్తా గడిచిపోతున్నాయి రోజులు కాబట్టి సంవత్సరం అయిపోయి ఈ సంవత్సరం అయిపోతుంది సరే మనం ఏదో లెక్క కట్టుకుంటలేం సంవత్సరం అనేసి అయిపోతుంది అని కూడా భయపడతలేం భయపడతలేం ఎందుకంటే బహుమానల్ని హెచ్చరించింది ఒకరోజు ఇక్కడనే దిన అయిపోతుంది అనేసి మీరు భయపడుతున్నారు కానీ దినం వల్ల అని భయపడమన్నాడు కదా చూసినామా వాక్యం ఎక్కడన్నా జ్ఞాపకంగా అసలు హబ హగ్గైలమే అనుకుంటూ చూసింది నిర్మేలా చూసినామా దిన అయిపోతున్నాయి అయిపోతున్నాయి నా వయసు అయిపోతున్నాయి అందరూ భయపడుతున్నారు లోకంలో నేనేం చేయలేదు కదా నేనేం సాధించలేకపోయినాడు కదా నేను ఇల్లు కట్టుకోలేదు ఒక పాసినట్టు ఇంత సంవత్సరం నేను చర్చ కూడా కట్టుకోలేదు అంటున్నాడు చేయండి మనం భయపడుతున్నాం గాని రాబోదళ్ల గురించి భయపడమంటుండే ఎందుకంటే బహుభయంకరతరంగా ఉంది ఏ క్షణంలో బాంబ్స్ పడుతాయో మన దేశం మీద మనకు తెలియదు వాడు పిచ్చోడు పాకిస్తానుడు వాడు పిచ్చాడు చేతిలో తుపాకీలాగా వాడి దగ్గర న్యూక్లియర్ బాంస్ ఉన్నాయి మనకంటే ఎక్కువ ఉన్నాయి బాంస్ పాకిస్తాన్ ఆ చిన్న దేశమే కానీ మనకంటే ఎక్కువ వాళ్ళకి రెండు వందల ఉంటే మనకు వంద చిల్లరన్నాయి అంతే బాంబ్స్ న్యూక్లియర్ బాంబ్స్ వాడు ఇండియా ఉండదు మనం వేసినా పాకిస్తాన్ ఉండదు ఎందుకంటే న్యూక్లియర్ బాంబ్స్ చాలా భయంకరమైన గలీజ్ బాంబ్స్ నా దృష్టిలో మట్టి కూడా కరిగిపోతుంది అంత డేంజరస్ బాంబ్స్ అవి కాబట్టి మనం ఖచ్చితంగా ఉంటుంది భయంకరమైన దినాలు ఎక్కడ చూసినా బాంబ్స్ ఎక్కడ చూసినా అలజడి ఎక్కడ చూసినా గందరగోళం ఉంటాయి ఎలక్షన్స్ కాలాలు వస్తున్నాయి భయంకరమైన కొట్లాట్లుంటాయి ఎందుకంటే చివరికి వచ్చినప్పటికీ అక్రమము విస్తరిస్తుంది అనేట్ల ప్రేమ చలారిపోతుంది పవర్ కావాలా పవర్ కావాలా నేనే కావాలా నేనే పెద్ద పొజిషన్ లో నేనే ప్రెసిడెంట్ ఉండాలి నేనే ప్రైమ్ మినిస్టర్ ఉండాలని కొట్లాడుతూ కొట్లాడుతూ అంత విచ్చలవిడిగా అలజడిలు చేసి ఇచ్చుకోవడము అటువంటి అసమాధానమైన కళాం కానీ మన ప్రభుత్వ తప్ప ఎవరు మనకి సమాధానం ఇవ్వరు తర్వాత రాజుని ఎన్నుకునేవారు అయిననే రాజులను దించేవారు కూడా అయిననే కాబట్టి మనం వాళ్ళ గురించి బాధపడేది అసలేదు ఎవరు రాజముంది అది ఖచ్చితంగా ప్రభుత్వం జరిగింది అని మనం ఒకటి విశ్చిస్తున్నాం కాబట్టి మన పని మనకు పని అప్పగించబడింది మన టైం వేస్ట్ చేయకుండా అదే పని తీసుకుంటా పోవాలని ఈరోజు హెచ్చరించి ఆలస్యము చెయ్యక ముందుకు పోండి అని హెచ్చరించండు ఆ హెచ్చరికలో మనము ముందుకు పోదాం దేవుడి వాక్యాన్ని ప్రార్థిస్తాం రూపమైడీ మా దేవ మీకు వందలేసయ్య ప్రవ్వా ఈరోజు మమ్మల్ని మీరు హెచ్చరించినారు ఎన్నో విషయాలు మీ యొక్క వాక్కు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తుంది తండ్రి ఎన్నిసార్లు భయపడకండి ధైర్యం తెచ్చుకోండి అని మీరు హెచ్చరించినారు ఎందుకంటే మీరు ఆలస్యం చేయక ఒక ముఖ్యమైన కార్యము మీకు అప్పగించబడింది అన్నారు హెచ్చరించినారు మమ్మల్ని మేము ఆ కార్యం నెరవేర్చాలా ప్రవ్వా ఉదయం సాయంత్రం వరకు మర్చిపోతున్నాం ఈ లోకంలో పడి మమ్మల్ని క్షమించండి మేము ఈ యొక్క కార్యాలని మేము నెరవేర్చాలా ఎక్కడ అవకాశం దక్కడ ఎక్కడ నడిపిస్తే మేము అక్కడ వెళ్ళి వేరే పట్నస్థులకు వీటిని మేము ప్రకటించాలా మేము దేని విషయంలో కూడా మేము అతి చేస్తాం మా దగ్గర ఏమి లేదు మేము అతిశించడానికి మేము దేని విషయంలో కూడా గర్వపడము ఆయన దేనికి పనికి రాని వాళ్ళం మాకు ఎందుకు చూపిస్తున్నారు మా కొడుకు మీద ఒక పని అప్పగించారు ఆ పనిలో మేము విశ్వాసంగా కొనసాగించుకుంటే బిడలుగా నడిపించి మహిం పొందామని ప్రార్థిస్తున్నాం ఆయన ఈ యొక్క సాయంత్రం సభ్యులు తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ యొక్క నడిపి మాకు అందరు దయచేసి మీరు సిద్ధపరచుకోమని ఏసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించాం తండ్రి ఆ